ీో నమే ఓం స్మృతి స్మృతి పురాణానామాలయం నమామద్భగపాదశంకరకర ఓం సహనా సహనము సహవీ శంకరవై యస్మస్ మాది పశాపై ఓం శాం తిశ్యామి తిశా బ్రహ్మ వా ఇద్ర ఆసీ తదాత్మానమే అహం బ్రహ్మాస్మీ తస్మాత్వమడు మీరు నిద్ర లేవడానికి ముందు వాట్ ఎవర్ యూ నిద్ర లేచిన తర్వాత ఒక ఒక ప్రపంచం ఆరంభమవుతుంది దాంట్లో మీరు ఒక భాగంగా ఉండి మీరు జీవితాన్ని గడుపుతూ ఉంటారు అయితే మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఈ ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చింది అన్నట్లయితే నిద్రలు ముందు ఏది ఉన్నదో అక్కడి నుంచి వచ్చిందని చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ చెట్టు జమ ఎక్కడి నుంచి వచ్చాయంటే ఆ చెట్టు అంకు ముందు ఏ ఉందో దాని నుంచి వచ్చింది అంటే బీజము గలదు దాని నుంచి వచ్చింది అలాగే ఈ జాగ్రత్త అవస్థ జాగ్రత్త అవస్థ ఉందే మనం ఉన్నాము ప్రపంచం అన్నది కూడా జాగ్రత్త అవస్థలోనే ఉన్నది కాబట్టి జాగ్రత్త అవస్థ నుంచి పుట్టిందో అక్కడి నుంచే ఈ జగత్తంతా తప్పదు కాబట్టి జాగ్రత్త అవస్థకి పూర్వము నందు సుశుప్తి ఉంది మీరు పరబ్రహ్మస్వరూపులే ఉన్నారు సుశుప్తిలో మీరు పరబ్రహ్మస్వరూపులుగానే ఉన్నారు సతి సంపద్య ఆ సత్తునందు మీరు సంపత్తిని చెంది ఉన్నారు సంపత్తి అంటే విలీనము ఆ విధముగా సతి సంపద్య ఉన్నారు అక్కడి నుంచి మీకు జాగ్రత్త అవస్థలోకి వచ్చారు కాబట్టి జాగ్రత్త అవస్థలోకి రాకముందు మీరు పరబ్రహ్మస్వరూపులు జాగ్రత్త అవస్థలోకి వచ్చిన తర్వాత కూడా పరబ్రహ్మస్వరూపులే మేము ఇంతట్లోకి మారిపోరు ఇప్పుడు బంగారం నెక్లెస్ చేశారు కదా అని బంగారం బంగారం కాకుండా పోతుందా అసలు బంగారం బంగారం కాకుండా పోయి పక్షంలో నెక్లెస్ చేస్తే అది బంగారం కాకుండా పోతుంది మనకి నెక్లెస్ ఎగులుతుంది తప్ప బంగారం పోతుంది అంటే ఎవళ్ళైనా నెక్లెస్ చేయడానికి ఇస్తారా కాబట్టి మీరు నెక్లెస్ నెక్లెస్ను ఉడితే గోలు పెట్టడమే కానీ అది బంగారం బంగారంలాగే ఉంటుంది అదేవిధంగా మీరు బ్రహ్మస్వరూపులే ఉండి నిద్ర లేచిన తర్వాత కూడా బ్రహ్మస్వరూపులుగానే ఉంటారు అలా అర్థం చేసుకోండి దాన్నే సృష్టికి వర్తించండి అన్వయించండి అన్వయిస్తే బ్రహ్మవా ఇదమగ్ర ఆసీతని చెప్పవచ్చు నిద్ర లేకుంటకు ముందు ఏమి ఉండేను బ్రహ్మ ఉండేను అలాగే సృష్టికి ముందు ఏమి ఉండను బ్రహ్మ ఉండేను మీరు నిద్ర మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి నిద్రలేస్తూనే అజ్ఞానం కప్పేసుకోండి తప్పేసి వీడికి వీడు తనకు తాను జీవుడను అని అనుకుంటాడు నన్ను సత్సంగంలో ఎవరో ప్రశ్న అడిగారు ఎవండి పూర్వజన్మ ఉత్తర జన్మ అని ఈ విధంగా ప్రశ్న వేస్తారు పూర్వజన్మ గురించి ఉత్తర జన్మ గురించి ప్రశ్న వేస్తారు దానికి స్టాక్ ఆన్సర్ ఒకటి ఉంటుంది స్టాక్ ఆన్సర్ ఏమిటంటే ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ ది సోల్ ఆ జన్మ పూర్వ జన్మలో మనం చేసుకున్న శుకృత శుకృతములను బట్టి ఇప్పుడు మనుష్య జన్మని పొందినాము మనం బాగా పుణ్యవతి చేసినట్లయితే మనం ఉత్తమ జన్మని పొందబోతున్నాము అని దీన్ని స్టాక్ ఆన్సర్ అంటారు ఇది హిందూ ధర్మానికి మూల స్తంభం అని కూడా చెప్తారు ఈ ఆన్సర్ చెప్పి నేనేమని చెప్పానంటే మీకు స్టాక్ ఆన్సర్ చెప్పమంటారా లేకపోతే నాకు నచ్చిన ఆన్సర్ చెప్పమంటారా అని అడిగాను అంటే సాక్ ఆన్సర్ మాకు తెలిసింది మీకు నచ్చిన ఆన్సర్ చెప్పండి ఇప్పుడు నువ్వు ముందు నేను జీవుడను అని కల్పించుకుంటున్నావు జీవం కల్పయతే పూర్వం ముందు తనను తాను జీవుడుగా కల్పించుకుంటాడు ఆ తర్వాత నానాభావాన్ పృథక్ విధాన్ ముందు తనను తాను జీవుడుగా కల్పించుకుని ఆ జీవుడు అవ్వాలంటే ఏ విధ అవసరమో అవన్నీ కల్పించుకుని వీడు జీవుడై ఉండాలంటే పూర్వజన్మ ఉండాలి ఉత్తర జన్మ ఉండాలి పుణ్యం ఉండాలి పాపం ఉండాలి పుణ్యాన్ని బట్టి సుఖం ఉండాలి పాపాన్ని బట్టి దుఃఖం ఉండాలి ఇవన్నీ ఉండాలి కాబట్టి తనను ముందు జీవుడుగా కల్పించుకుంటాడు కల్పించుకుని ఆ తర్వాత దానికి తగ్గట్టుగా మిగతా వర్ణించినవి కూడా కల్పిస్తాడు పూర్వజన్మ ఉత్తర జన్మ ఇవన్నీ కల్పిస్తాడు నువ్వు నేను నువ్వు కల్పించలేదనుకో అసలు ఎందుకు ఆ కల్పన చేయటం అలా లేవిటేలో అప్పుడు స్వరూపము బ్రహ్మ అంటే మీకు సర్వాత్మభావాన్ని పొందే అవకాశము ఉంటుంది నేను జీవుడను అని కల్పించుకుని కూర్చున్న తర్వాత భేదమే అనుభవానికి వస్తుంది తప్ప సర్వాత్మభావము అనుభవానికి రాదు కాబట్టి తనను తాను ఆత్మస్వరూపుడుగా తెలుసుకున్నాడై నేను జీవుడను అనే కల్పన చేసుకోలేదు తద ఆత్మానమేవ ఎప్పుడైతే తన స్వరూపాన్ని యథాతథంగా తెలుసుకున్నాడో ఈ కల్పనల వీటిని కూడా తోసికొచ్చి తెలుసుకున్నాడో అప్పుడు అతడు సర్వాత్మభావంలో ఉండిపోతాడు అహం బ్రహ్మాస్మి ఇది ఆత్మానమేవ అదే నేను పూర్ణుడను నేను పరిచ్ఛ జీవుడను కాను అని ఎప్పుడైతే తన పూర్ణత్వాన్ని తెలుసుకున్నాడో అప్పుడు తస్మాత్ ఆ తెలియటం వలన తత్ సర్వం ఒక ఆ సర్వము తానే అయినాడు అని సర్వాత్మభావం కాబట్టి మీరు మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోవాలి మీరేం చేయాల్సి ఉంటుందంటే మీరు ఆ ఆ జ్ఞానంలోకి మీరు ప్రవేశించాల్సి ఉంటుంది జ్ఞానము ఏ జ్ఞానము ఈ బ్రహ్మాండమంతయు నా దేహము అనే జ్ఞానంలోకి మీరు ప్రవేశించాలి దాన్ని అహం బ్రహ్మాష్టమి అంటారు ఈ బ్రహ్మాండమంతయుడ నా దేహమే సో పశువులు పక్షులు తర్వాత పర్వతములు చెట్లు ఛేమలు అన్నీ కూడా నా ఆత్మయే అని ఆ విధంగా అటువంటి చైతన్యంలోకి మీరు ప్రవేశించాల్సి ఉంటుంది దాన్ని అహం బ్రహ్మస్మి అంటారు దాన్ని సర్వాత్మ భావం ఏ విధంగా ఉంటుందో నేను చెప్తున్నాను సో తర్వాత ఈ నదులు ఇవన్నీ కూడా నా దేహములో ప్రవహించేటువంటి రక్తము మంచిది ఆ విధంగా బ్రహ్మాండమునంతనూ కూడా తన స్వరూపముగా భావించుతా సూర్యచంద్రులు నాకు నేత్రములు అనే సర్వాత్మభావాన్ని మీకు నేను వర్ణించి చెప్తున్నాను సో ఈ జగత్తంతా కూడా ఒకే మహాశక్తి పనిచేస్తూ ఉన్నది అదే మహాశక్తి దేహము నుండి కూడా ప్రకాశిస్తూ పనిచేస్తూ ఉన్నది ఆ మహాశక్తి ఏ చైతన్యము ఆవిర్భవించినదో అది అహం బ్రహ్మాష్టమి సో ఆ విధంగా వాడు తెలుసుకుని సర్వాత్మభావాన్ని పొందుతారు ఈ సర్వాత్మభావంలో ఏకత్వం అనుభవానికి వస్తుంది ఎటువంటి ఏకత్వము ఆత్మైకత్వం స్పిరిచువల్ యూనిటీ అంట ఫిజికల్ బాడీస్ సపరేట్గా ఉన్నప్పటికీ అంతఃకరణములు భిన్నముగా ఉన్నప్పటికీ ఆత్మస్వరూపమునందు భేదము లేదు ఆ మీరు ఆత్మైకత్వమును భావన చేయుట సర్వాత్మభావంలోకి ప్రవేశించే పద్ధతులా ఉంటుంది మీతోటి కలహించి వాళ్ళతో మీరు ఆత్మైకత్వము భావన చేయగలుగుతారా అది చిన్న చిన్న వాటితో మొదలు పెట్టారు మీతోటి కలహిస్తూ ఉంటారు ఎవళ్ళు కొంతమంది అలా కలహించటానికి అలవాటు పడి ఉంటారు కలహిస్తారు ఇప్పుడు మీరు ఆటో ఇచ్చారనుకోండి మీరు దాని మీటల కంటే ఎక్కువ డబ్బులు ఇస్తారు వాడు విసిగించి మిమ్మల్ని సరిగ్గా రాడు బేరమాడతాడు నన్ను ఇంటి దగ్గర దింపట్లే నేను అంత దాకాను ఆ జంక్షన్లో ఆపేస్తానని అలర్ట్ చేస్తాడు మొత్తానికి దింపుతాడు అంత కలహించి డబ్బులు ఎక్కువ తీసుకుని మీతో మిమ్మల్ని పరుషంగా మాట్లాడి వాడి దారిని పడిపోతాడు ఆటో అంటే ఎలా అటువంటి ఆటో వాడిని వీడు ఆత్మస్వరూపుడని మీరు దర్శించగలుగుతారా అది పాయింట్ వాడు ఇన్స్టల్టింగ్ గా ఎక్కడికి వెళ్తావు అని అడుగుతాడు అంటే అలాగే సికింద్రాబాద్ సికింద్రాబాద్ జాత హై కౌన్ కౌన్ జాత హైస్కో అని అలాగే అంటే అంటే వాడికి వాడికి ఇష్టం ఇప్పుడు ఇష్టంలో అయితే రానని చెప్పొచ్చు కదా ఎక్కడికి వెళ్తావు అని అడుగుతాడు మామూలుగా మీరు అడగకపోయినా వాడు అడుగుతాడు నా జారా అని అడుగుతాడు మీ పేరు చెప్తే వాడు విసుక్కుంటాడు అంటే వాడికి ఇష్టం లభితే విసురుక్కుంటాడు ఇష్టమైతే ఎంత ఇస్తావు అని అడుగుతాడు వాడి నెక్స్ట్ ప్రశ్న చాలా చాలా దుర్మార్గంగా ఉంటుంది న్యాయంగా అలా చేయడానికి వీడి మరి ఇప్పుడు ఊబర్ వాళ్ళు పాపం వాళ్ళ పుణ్యం అని చెప్పేసి ఆటో వాళ్ళందరూ కూడా చాలా బుద్ధిమంతులుగా తయారయ్యారు వీళ్ళకి వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోయింది ఆటోల సంఖ్య కూడా తగ్గిపోయింది ఇంకా ఎవరో పట్టుకుని వెళ్లాడుతున్నారు వాళ్ళు చాలా బుద్ధిమంతులుగా తయారయ్యారు కాబట్టి ఊబర్ వాళ్ళను మనం ఆశీర్వదిస్తూ ఉండాలి కాబట్టి అటువంటి చాలా ఇన్సల్టింగ్ గా బిహేవ్ చేసేటువంటిది ఆటోమ్యాన్ కూడా వీడు ఆత్మస్వరూపుడే అని మీరు భావించగలిగి ఉండాలి దాన్ని స్పిరిచువల్ యూనిటీ అంటారు స్పిరిచువల్ యూనిటీ విత్ ఆల్ సర్వాత్మ భావన ఆ విధంగా మీరు భావన చేయగలిగితే అది మన అధ్యాత్మ జీవనము యొక్క అంతిమ లక్ష్యం అదే అధ్యాత్మ జీవనానికి లక్ష్యము ఏదో దేవతలను ఆరాధించి ఇక్కడ అక్కడ కోరికలను తీర్చుకోవడం కాదు లేకపోతే ఏదో పుణ్యాన్ని మూటగట్టి గేట్ క్రాష్ స్వర్గంలోకి గేట్ క్రాష్ చేసేయటము కూడా కాదు అది కాదు అధ్యాత్మ లక్ష్యం ఇంకా అలాంటి ఆరంభంలో చూపిస్తారు అలా అలా సో కాబట్టి అంతిమ లక్ష్యం ఏమిటంటే స్పిరిచువల్ యూనిటీని దెట్ ఈజ్ ఎ స్పిరిచువల్ యూనిటీ అది ఇప్పుడు ఉన్నది ఇప్పుడు మీరు ఇప్పుడు ఇక్కడ మనం ఇలా కూర్చొని ఉండగానే ఆధ్యాత్మిక ఏకత్వము ఆత్మైకత్వము అంటారు అది దట్ ఈస్ అ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ అది అది సత్యము అయితే ఆ సత్యాన్ని మనం గుర్తించగలుగుతాము గుర్తించగలగాలి ఇప్పుడు ఈ స్పిరిచువల్ యూనిటీ ఆత్మైకత్వాన్ని గుర్తించటానికి మార్గం ఏమి అంటే ఈ ఆత్మైకత్వానికి విరుద్ధంగా ఉండే లక్షణములు కొన్ని ఉంటాయి వాటిని మీరు తొలగించాల్సి ఉంటుంది వాటిని ఆసు సంపద అనే పేరుతో పదహారోధ్యాయంలో పెట్టారు ఉదాహరణకు ఇతరులపై ద్వేషబుద్ధి ఉందనుకోండి అప్పుడు స్పిరిచువల్ యూనిటీ అనుభవానికి ఎలా వస్తుంది ఎవరో ఒకళ్ళని ద్వేషిస్తూ స్పిరిచువల్ యూనిటీ అనుభవానికి రాదు అంటే మీరు అపకారం చేసిన వాళ్ళని కూడా మీరు ఆశీర్వదించగలగాలి దీనికోసమే లవింగ్ కైండ్నెస్ మెడిటేషను ఇలాంటివి ఆవిష్కమవుతూ ఉంటాయి తర్వాత అసూయ ఇతరులను మీతో పోల్చుకుని ఇతరుల యొక్క అభివృద్ధిని చూసి మీరు ఓర్వలేని ధనం దాన్ని అసూయ అంట అసలు ఇతరులతో పోల్చుకునేకూడదు ఒకవేళ పోల్చుకున్న వాళ్ళు మనకంటే అభివృద్ధిలో ఉంటే వాళ్ళు ఆత్మస్వరూపులే వాళ్ళు సంతోషంగా ఉన్నారు చాలా సంతోషం అని మనం సంతోషించే విధంగా ఉండగలగాలి అంతే తప్ప అసూయ ఉండరాదు అసలు ఉన్నట్లయితే ఆ స్పిరిచువల్ యూనిటీకి అవకాశం అక్కడ ఉంటుంది అవకాశం ఉండదు తర్వాత స్పర్ధ ఉండదు పోటీతత్వం పోటీతత్వం ఉండాలని మనకి మామూలుగా లోకంలో చెప్తూ ఉంటారు పర్సనాలిటీ డెవలప్మెంట్ లో అక్కడ చెప్తారు బాగుంటున్నారు పోటీతత్వం ఉండాలి అని చెప్తారు ఈ మైకు మైపు నుంచి రహస్యం చెప్తుంటారా ఇది ఎంటైర్లీ వాళ్ళ చేతుల్లో లేదు అంత నా కూడా రహస్యంగా ఉంటుంది నేను ఎలా ఉంటానంటే నాకు సాటిస్ఫాక్షన్ అనేది కదలదు హండ్రెడ్ పర్సెంట్ బాగుందని అంటాను ఒక నిమిషాలు ప్రజలకు వెళ్ళి బాగలేదని నేనే అంటాను ఎందుకంటే నాకు సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు ఎందుకు ఉండదంటే ఇది వర్న్అట్ ఆర్గ్ అనేది అది చాలా పనిచేసి చేసి ఉంది అంటే దాన్ని ఇంక పనిచేయడానికి మొరాయిస్తూ ఉంటున్నప్పుడు కాబట్టి అది మొరాయించినప్పుడల్లా నేను డిస్సాటిస్ఫై అవుతూ అది కొంత కోఆపరేట్ చేసే కూడా బాగుంది అంటూ ఉంటాను కాబట్టి అది వాళ్ళలో ఏమి ఉంటుంది వాళ్ళు పాపం వాళ్ళు చేసేదంతా వాళ్ళు చేస్తూనే ఉంటారు అంచేతనే నేను అసలు వాళ్ళని నేను డిస్టర్బ్ చేయడం వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తూ ఉంటారు నా పని చేస్తూ ఉంటాను సో మీకు మైకు రహస్యం చెప్పేశాను కనుక రైవల్ రీ అంటే స్పర్ధ ఉండకూడదు మీరు స్పర్ధ ఉంటే హౌ కెన్ యూ హ్యావ్ యూనిటీ ఒకసారి బిజినెస్ పీపుల్స్ కన్వెన్షన్ అయ్యండి బిజినెస్ పీపుల్స్ కన్వెన్షన్ దాంట్లో నన్ను లెక్చర్ చెప్పమన్నారు నేను చెప్పాను నేను చెప్పాను నా లెక్చర్ మీకు ఉపయోగించదండి నేను చెప్పాను అంటే ఏమండి మీకు ఏదో సమస్య ఉందండి మీరు భగవద్గీత చెప్పండి అన్నారు అది వర్కౌట్ కాదండి అది బిజినెస్ కన్వెన్షన్ లో వర్కౌట్ కాదు ఎందుకంటే వర్కౌట్ లేదండి వాట్ ఈస్ రాంగ్ సో మెనీ పీపుల్ ఆర్ టీచింగ్ అంటే నేను ఉన్నాను చూడండి బిజినెస్ కంటే ఏమిటి డ్యూ లెస్ దేక్ మోర్ That is the essence of business. Give less and take more. And I said, how can you do that? You cannot do that. So, if you look at the picture, I have to say, I have to say, I have to say, are you willing to listen to that? Okay, we will try. I have to say that. That is the only time I told a lecture. I have to say, I have to say, అటువంటి కన్వెన్షన్ ఏదైనా పెట్టుకుని మీకు లెక్చర్ ఇస్తారని నేను ఇవ్వనని చెప్పాను విద్యార్థులకు జిజ్ఞాసులకి పాఠం చెప్పడం తప్ప బిగినెస్ పీపుల్కి నేను వాళ్ళు వాళ్ళు కేవలం వాళ్ళు సెపరేట్ సెమినార్ పెట్టుకుంటారు ఆ సెమినార్ నేను అడ్రస్ చేయను ఎందుకంటే వాళ్ళు ఏదో కదా అని లేకపోతే డొనేషన్స్ ఇస్తారు కదా అని మనం ఏమో ఆకర్షణతోటి వెళ్ళి వాళ్ళని అడ్రస్ చేస్తే మనం చెప్పే మాటలు వాళ్ళకి అనుకూలంగా ఉంటాం ఎందుకంటే వాళ్ళకి ఏమైనా చెప్పాలి మీరు డబ్బు బాగా సంపాదిస్తూ ఉండొచ్చు బాగా సంపాదించండి ఎటువచ్చి ఒక ఫైవ్ పర్సెంట్ మటుకు ఛారిటీకి పెట్టండి ఆ ఫైవ్ పర్సెంట్ ఛారిటీలోను మమ్మల్ని బాగా గట్టిగా మా కేసు గట్టిగా చూడండి ఆ ఫైవ్ మీరు అంతా మాకు కూడా మాకే అభ్యంతరం ఒకవేళ కొంత ఇంకో ఇవ్వడం తప్పనిసరి మాకు మేజర్ షేర్ ఫోర్ పాయింట్ ఇచ్చేసి ఆ పాయింట్ ఫైవ్ ఇంకోహల్ అని చెప్పాలి అలా చెప్పాలి కానీ యూ వాంట్ స్పిరిచువల్ యూనిటీ ఆర్ యూ వాంట్ మేక్ మోర్ మనీ చూస్ బెట్టి అని చెప్పేవనుకోండి కాబట్టి స్పర్ధ పోటీతత్వం అనేది అది స్పిరిచువల్ యూనిటీకి పనికిరాదు తర్వాత ప్రతి వాళ్లను మన ఆత్మస్వరూపంగా ప్రేమించటం అభ్యాసం చేయాలి ప్రేమించటం ఎలా ప్రేమించాల్సి ఉంటుందంటే కొంతమంది ఎప్పుడో ఒక వ్యక్తి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని పరుషంగా మాట్లాడారనుకోండి అయినా కూడా మీరు ఆత్మరూపంగానే ప్రేమించగలగాలి మిమ్మల్ని మోసం చేశారనుకోండి అయినా కూడా ఆత్మస్వరూపంగానే ప్రేమించగలగాలి ఏదైనా చేతిలో ఉన్నది మీ వేధులకి కోపంతో విసిరేశారనుకోండి అయినా కూడా ఆత్మస్వరూపంగానే ప్రేమించగలగాలి మీరు అంత స్థాయికి దాన్ని చేరుకోగలిగితే సో అప్పుడు మీరు సర్వాత్మ భావాన్ని అనుభవాన్ని తెచ్చుకోగలుగుతారు సర్వాత్మ భావం అనుభవానికి రావాలంటే చాలా ఉన్నతమైన స్థాయికి మనిషి వెళ్లాల్సి ఉంటుంది సో ఈ విధంగా సర్వాత్మ భావాన్ని గురించి మళ్ళీ మళ్ళీ నేను చెప్తూ ఉంటాను కాబట్టి ఈ విధంగా సర్వాత్మ భావాన్ని వీడు పొందినాడు ఈ బ్రహ్మ బ్రహ్మ తెలుసుకుని సర్వాత్మ భావాన్ని మనం పొందాను ప్రశ్న ఏమిటంటే ఇప్పుడు చెప్పింది దీన్ని ఫ్రీడమ్ క్లాస్ అంటారు దాన్ని ఏం క్లాస్ అంటారు ఫ్రీడమ్ క్లాస్ మీకు ఫ్రీడమ్ క్లాస్ కాకుండా నాలెడ్జ్ క్లాస్ అని ఇంకోటి అది చెప్తాను అండి చూడండి మీరు బ్రహ్మ కంటే భిన్నంగా ఉండి బ్రహ్మను తెలుసుకున్నారా బ్రహ్మయ్య అయి ఉండి బ్రహ్మను తెలుసుకున్నారా అని అని ఒక మీమాంస పెట్టి మీరు బిగిన్ విత్ అపర బ్రహ్మగా ఉండి తర్వాత మీ బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకుని బ్రహ్మీభూతులు అవుతారు అంటే భవిష్యత్తులో మీరు బ్రహ్మీభూతులు కాబోతున్నారు కాబట్టి ఇక్కడ బ్రహ్మ శబ్దానికి కాబోయే బ్రహ్మ అని అర్థం చెప్పాలి తప్ప ఓదనం పచ్చితే అన్నప్పుడు శబ్దానికి కాబోయే అన్నము అని అర్థం చెప్పాలి తప్ప ఇప్పుడు అన్నం అనకూడదు ఇప్పుడు అన్నం కాదు ఇప్పుడు బియ్యం ఇప్పుడు బియ్యాన్ని బొక్కచ్చు అన్నం అయితే కాదు అన్నం కావాలంటే దాన్ని ఏదో ఇంకా చేయాలి దాన్ని భవిష్యత్తులో అన్నం తయారు ఆ విధంగా వీడు భవిష్యత్తులో బ్రహ్మ కాబోతున్నాడు ఇప్పుడైతే బ్రహ్మ కాడు కాబట్టి ఇప్పుడు బ్రహ్మ కాడు కనుక ద్వైతం బ్రహ్మ లేరు వీడు లేరు బ్రహ్మ అయిపోతాడు భవిష్యత్తులో కనుక అద్వైతం కాబట్టి మేము ద్వైతాన్ని కాపాడుతాము అద్వైతాన్ని కాపాడతాం సెన్ససిస్ట్ అంటారు అంటే పరస్పర విరుద్ధములైన అంశాలని సెన్సైజ్ చేయడం అంటే లందం పుచ్చుకునే వాళ్ళని లందం పుచ్చుకునే వాళ్ళని కలిపి ఒక సమావేశం చేసి మనందరం కలిసి పనిచేయాలి అని తీర్మానాలు చేయడం అలాగే సిద్ధ చేసేది దాంట్లో అది ఏంట చేసేది అలాంటి సింత చేసింది సో ఆ విధంగా ఈ భర్తపురపంచాచార్యులు ఏం చేశారంటే ద్వైతాద్వైతవాదాన్ని పెట్టి కాలమునందు ద్వైతాద్వైతాన్ని పెట్టారు ఇప్పుడు ద్వైతం భవిష్యత్తులో ఉంటాయి దేశమునందు ద్వైతాద్వైతాన్ని పెట్టారు కూడా ముక్తివాదు భూలోకంలో ఉన్నంత వరకు బతికి ద్వైతం చచ్చిపోయిన తర్వాత వైకుంఠానికి వెళ్లిన తర్వాత వైకుంఠంలో విష్ణువు వీడికి దర్శనాన్ని ఇస్తాడు స్పెషల్ దర్శనం సాయుధ్య ముక్తికి చెందిన ఉన్నత స్థాయికి చెందిన భక్తులు అప్పుడు విష్ణువు దగ్గరికి వెళ్ళి నేను సాయుధ్య ముక్తి టిక్కటాయా అని చెప్తే సరే రా అని తనలో పెట్టుకుంటాడు తనలో మళ్ళీ తన లోపల కూడా వీడు సెపరేట్గా విష్ణువులో ఐక్యమై విష్ణువు కంటే భిన్నంగా వీడు మన లోపల బ్యాక్టీరియా ఉన్నట్టుగా అలా ఉంటాడు అని అప్పుడు అదే ఐక్యము అని అలాగా ముక్కుతో మూడుగుతూ ఐక్యాన్ని అంగీకరించారు ఐక్యాన్ని అంగీకరించడానికి అంత కష్టపడాల్సి వచ్చింది నాన్న ఐక్యాన్ని అంగీకరించరా తత్వంశని చెప్తుంది వేదం నువ్వు వేదాను యాగిని అని గట్టిగా చెప్తున్నావు కనుక ఐక్యాన్ని అంగీకరించు సరే అంగీకరిస్తావు నువ్వు ఓపించ పట్టుకొని ఇంత దాని చుట్టూ ఇంత స్ట్రక్చర్ పెట్టి ఇన్ని కండిషన్లు పెట్టి ఆఖరికి ఆ స్టేజ్లో ఐక్యాన్ని అంగీకరించారు అంతవరకు ఐక్యాన్ని అంగీకరించమే లేదు వీళ్ళు దేశ భేదాన్ని బట్టి ద్వైకా అద్వైతాలను స్వీకరిస్తారు ఇవి సిద్ధాంతం ఈ సిద్ధాంతము తప్పు శంకరులు ఒప్పుకోదు ఎందుకని సర్వభావాపత్తే అనిశ్చత్వలో సాత్ ఇప్పుడు ద్వైతం భవిష్యత్తులో అద్వైతము అద్వైతం అంటే అదే మోక్షము అదే బ్రహ్మ బ్రహ్మభావము బ్రహ్మభావమున్నా సర్వభావమున్నా ఒకటే అప్పుడేమవుతుంది ఇప్పుడు సర్వభావం లేదు ఇప్పుడు పరిచ్ఛనులే భవిష్యత్తులో సర్వభావాన్ని పొందుతారు అంటే ఆ సర్వభావము సర్వభావమున్నా సర్వాత్మభావమున్నా ఒకటే దానికే మోక్షము అని పేరు దాన్నే బ్రహ్మీభూతుడు అని కూడా అంటారు ఆ సర్వభావము అనిత్యం అని తేలుతుంది ఎందుకంటే ఇప్పుడు లేనిది ఈ కాలంలో లేదు ఇంకో కాలంలో భవిష్యత్తులో వస్తుందంటే అది అనిత్యం అనే దోషంలో పడిపోతుంది మోక్షము అనిత్యము అని అంగీకరించాలి మోక్షం కూడా అనిత్యమైతే ఇంకా దానికి స్వర్గానికి తేడా ఉంది ఆ స్వర్గంలాగే ఉండొచ్చు ఇప్పుడు ఈ లోకంలో మీరు భోగాలు అనుభవిస్తున్నారనుకోండి ఈ భోగాలు మీకు సుఖాన్ని అందిస్తూ ఉంటాయి కానీ వాటి ఎందుకు ఒక దోషము కలదు ఏమిటా దోషము అది అనిత్యములు అనిత్యత్వ దోషము కలదు అందుకోసం మనకి స్వర్గం గురించి ఆలోచన వచ్చేది లేకపోతే స్వర్గాన్ని గురించి అసలు సంకల్పం చేయాల్సిన అవసరమే లేదు స్వర్గాన్ని ఎందుకు సంకల్పించాలంటే ఇప్పుడు అనుభవిస్తున్న భోగములు అనిత్యములై ఉన్నాయి దుఃఖముతో కూడి ఉన్నాయి పైగా అందుకోసం నిత్యంగా ఉంటుందేమో స్వర్గాన్ని పెట్టుకున్నారు ఆ స్వర్గం కూడా అనిత్యమే అన్నారు ఉడితే కొంచెం లెంగ్ ఎక్కువ ఉంది తప్ప అది అనిత్యమైన అమెరికా విజిటింగ్కి వెళ్ళినట్టు అమెరికా విజిటింగ్ వెళ్తే వాళ్ళు సిక్స్ మంత్స్ షాంపు వేస్తారు సిక్స్ మంత్స్ అమెరికాలో కార్లలో తిరగచ్చు విమానాల్లో తిరగచ్చు కానీ సిక్స్ మంత్స్ అయిపోయినండి మళ్ళీ వాపస్ వచ్చేయాలి అలాంటిది స్పర్ధం అదే అనిచ్యత్వ దోషం అయితే మోక్షం అని ఇంకోటి పెట్టుకున్నాం అది కూడా అనిచ్యమైతే ఇంకా మీకు వేస్ట్ అయిపోతుంది కదా కాబట్టి ఆ దోషం వచ్చిపోతుంది ఆ దోషం రాకూడదు దాన్ని వివరిస్తారు సహ అస్తి లో పరమామివశాత్వా ఫిజిక్స్ ఉన్నట్టుగా ఉంటుంది థియరిటికల్ ఫిజిక్స్ లాగా ఉంటుంది ఈ లోకంలో ఏదైనా ఒక పదార్థము అది నిత్యము ఒక రూపం నుంచి ఇంకో రూపానికి మారింది అనే పరిస్థితి ఎన్నటికీ ఉండదు ఒక స్థితి నుండి ఇంకో స్థితికి మారింది అంటే అది అనిత్యమే అవుతుంది ఒకవేళ నిత్యమైతే ఇప్పుడు ఏ స్థితిలో ఉందో సర్వకాలములో అదే స్థితిలో ఉంటుంది ఇప్పుడు వీడు బ్రహ్మ గుణ కాదా అంటే కాదు భవిష్యత్తులో బ్రహ్మ అవుతాడు అంటే ఆ బ్రహ్మత్వము అనిత్యమవుతుంది అనిత్యత్వ దోషం తప్పదు కాదండి ఇప్పుడు ఆ బ్రహ్మ భవిష్యత్తులో బ్రహ్మ అవుతాడు దాన్ని భావాంతరమాపంచేది బ్రహ్మకాళివాడు బ్రహ్మ అవుతాడు ఆ బ్రహ్మ నిత్యము అనడానికి వీలు లేదు బ్రహ్మకాళివాడు బ్రహ్మయ్యాడంటే ఆ బ్రహ్మత్వము అనిత్యమే అవుతుంది ఒకవేళ ఇప్పుడే బ్రహ్మ అనుకోండి కాబట్టి బ్రహ్మ అయిన బ్రహ్మ అవుతాడు అంతే బ్రహ్మకాళివాడు బ్రహ్మ అవడం ప్రసక్తి లేదు బ్రహ్మ అయిన బ్రహ్మ అవుతాడు దాన్ని నిత్యత్వం అంటాడు మీరు లోకంలో చూసుకుంటే ఎలా ఉంటుందో తెలిసిన డబ్బు లేనివాడు డబ్బున్నవాడు అవుతాడు శక్తి లేనివాడు శక్తి ఉన్నవాడు అవుతాడు ఆరోగ్యం లేనివాడు ఆరోగ్యవంతుడు అవుతాడు భోగం లేనివాడు భోగముగలవాడు అవుతాడు స్వర్గం లేనివాడు స్వర్గ నివాసం అవుతాడు అదంతా అలాగే అనుకుంటా అలాగే అనుకుంటాడు ఇదే పద్ధతి అనుకుంటా అంతేగాని వాడు ఏదో అదే అవుతాడు అని అనుకుంటారా కానీ వేదాంతం దగ్గరికి వచ్చేప్పటికీ ఇక్కడ కొత్తగా ఈదేమి ఉండొచ్చు వారు ఏదై ఉన్నాడో అదే ఉంటారు వేదాంతం యొక్క ప్రత్యేక లక్షణం ఇది అంచేతనే వేదాంతాన్ని మామూలు ధోరణిలో మామూలు మీరు లౌకిక ధోరణిలో లేకపోతే ఈ కర్మలు ఉపాసనలు ఆ ధోరణిలో వేదాంతాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే అది మీకు అర్థం కాదు మీరు పాఠాలన్నీ మా మతం వాక్యాలన్నీ మీరు చదవచ్చు మీరు సంస్కృత విశ్వాంసులై ఉండొచ్చు అది మీకు అనుభవానికి రాదు ఎందుకంటే మీరు కర్మ వాసనలను ఉపాసనలు అలాగే చెబుట్టుకుని అలాగే ఉన్నాయి ఉంటాయి ఉండాలి కూడా అంటే మీరు అంటే భవిష్యత్తులో బ్రహ్మ అవుతాము అనేటువంటి ధోరణిలో ఉన్న వారికి ఈ తత్వం అర్థము కాదు అంటే మీరు అడగ చాలాంటి ధోరణిలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటారు అందరూ వాళ్లే ఉన్న వాళ్ళందరూ వాళ్లే పిఠాలు మఠాలు మీటల్లో ఉన్న వాళ్ళందరూ వాళ్లే వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో బ్రహ్మ అవ్వడం కోసం వాళ్ళు వేచి ఉన్నారు హోప్ఫుల్లీ భవిష్యత్తులో బ్రహ్మ అవుతారు ప్రస్తుతానికి బ్రహ్మకాదు నేను రాజమండ్రిలో అహం బ్రహ్మాష్మి లాంటి పాఠం ఏదో చెప్పాను నేను నా సహజ ధోరణిలో నేను ఒక ఆయన ఆయన కోపాన్ని కోపము ఫ్రస్ట్రేషను ఆయన ఆయన ఆపుకోలేకపోయాడు రాసు మధ్యలోనే లేచి అయితే ఏమంటారండి ఇప్పుడే బ్రహ్మ అంటారా మేమంటారా ఇప్పుడే బ్రహ్మ అనడి అవునండి అదే కదా మరి నేను అంటున్నది మీదిప్పుడే బ్రహ్మ అయితే మరి ఈ కులం మతం ఇవన్నీ అక్కర్లేదండి అక్కర్లేదండి మీరు ఇప్పుడే బ్రహ్మ మరి మీరు చూసుకోండి కావాలి కావాలా లేకపోతే బ్రహ్మత్వం కావాలా అనేది అంటే ఏమండి అలా చెప్తారో అలా చెప్పకూడదండి అని ఆయన అంతటి పట్టుదలన్నమాట ఏదైతే ద్వైతమునో సరే నీకు ద్వైతం లేని అంత పట్టుదల ఉన్నప్పుడు నువ్వు అద్వైతం ఎందుకు అంటావు అంటే మాకు అద్వైతం కూడా కావాలి మళ్ళీ అదొక లవర్లో గట్టిగా పిండికట్లు గట్టిగా పెడతాడు శంకరాచార్యులు అంటారు శంకరమం కడతానంటాడు అభిషేకం చేస్తానంటాడు మనం శంకరుని విగ్రహం పెట్టాలంటాడు ఇవన్నీ చెప్తాడు శంకరుని చెప్పింది తెలియదు ఒకవేళ తెలిసినా అది ఇప్పుడు కాదంటాడు ఇవన్నీ కాంట్రడిక్షన్స్ ఇలా ఉంటాయి అస్తూ కాబట్టి అది అబ్రహ్మ బ్రహ్మైందంటూ మళ్ళీ ఆ బ్రహ్మ నిత్యము అన్నానికి వీలు లేదు త్రహ్మ విజ్ఞాన నిమిత్తకృతేత్ సర్వభావాపత్తి నిత్యా విరుద్ధం ఇప్పుడు బ్రహ్మోపాసన అంటే అహంగ్రహోపాసన లాగా ఇప్పుడు చేస్తారు ఉపాసన యొక్క లక్షణం ఏమిటంటే ఇప్పుడు మీరు ఆ దేవత కాదు ఉపాసన చేస్తే ఆ దేవత ఉంటారు అది ఉపాసన యొక్క లక్షణం ఇప్పుడు మీరు రుద్రుడు కాదు మీరు రుద్ర జపం చేసినట్లయితే మీరు రుద్రుడు లేకుంటారు అంచేతనే ఈ ఉపాసనలు కూడా ఎలా ఉంటారు అంటే కూర్చున్నప్పుడు మామూలుగా పూజకోలేకపోతే ధ్యానానికి జపానికి కూర్చున్నప్పుడు వాళ్ళు ధ్యానం జోలికి రాదు మరి జపం అనే అంటారు వాళ్ళకి తెలుసున్న ధ్యానం జపం వాళ్ళు అసలు ధ్యానం అనే మాట కూడా అందరం జపం అనే మాట అంటారు జపాన్ని కూర్చున్నప్పుడు బాగానే ఉంటాడు చూడడానికి బాగానే ఉంటాడు సౌమ్యంగానే ఉంటాడు జపం చేస్తుండగా చేస్తుండగా అలాగే దిగిపోయి ఏదో అయిపోతాయి ఉపాసన యొక్క లక్షణం ఏది ఉపాసన ఆరంభంలో దేవత కాదు ఉపాసన చేస్తుండగా చేస్తుండగా ఆ దేవత అది అలా ఉంటారు సో వాళ్ళు ఏమంటారు అలాగే వీళ్ళు ప్రారంభంలో అబ్రహ్మే అబ్రహ్మయ్యే కాదండి బ్రహ్మని చెప్తున్నాడు అక్కడ బ్రహ్మవాయుడు అని రాసి అక్కడ బ్రహ్మ అంటే అబ్రహ్మనే బ్రహ్మన్నారయ భవిష్యత్తులో బ్రహ్మ కాబోతున్నాడు అనే అభిప్రాయంతో బ్రహ్మన్నారు అయితే ఇప్పుడు ఇప్పుడు అబ్రహ్మే ఉంటాడు ఏమంటే ఇప్పుడు ఈ అబ్రహ్మ ఏం ఈ సర్వము అని భావన చేసేస్తాడు చేసేసి ఈ సర్వాత్మ భావాన్ని పొందుతాడు విజ్ఞాన శబ్దానికి ఉపాసన అని ఈయన అహంగ్రహోపాసన అని ఆ విధంగా ఉపాసన చేసి అంటే అహం బ్రహ్మాస్మి అని జపం చేస్తాడనమాట అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మిని జపం చేస్తాడు అలా జపం చేయడం చేత వాడుకి బ్రహ్మత్వం వస్తుంది కాబట్టి నీవు బ్రహ్మను ఉపాసన చేసి అబ్రహ్మయే ఉండి బ్రహ్మను ఉపాసన చేసి బ్రహ్మత్వాన్ని పొందాడు బ్రహ్మత్వాన్ని పొందాడంటే సర్వాత్మభావాన్ని పొందాడు అని చెప్పినట్లయితే అలా అయితే కానీ ఆ సర్వాత్మభావం మాత్రం నిత్యము కాదాలదు ఇప్పుడు ఈ ఉపాసకుడు ఏం చేస్తాడు నేను దేవి ఉపాసన చేస్తున్నాను అంటాడు పొద్దున్నే చేసి కూర్చుంటాడు మాల పెట్టుకుంటాడు పెట్టుకుని అలా జపం చేసేస్తూ ఉంటాడు ఒకప్పుడు పైకి చేస్తూ అలా పైకి మంత్రాలవి పైకి చెప్తూ నేను ఒక ఆయన నేర్పను ఆయన అలా పైకి చెప్తా ఉండదు నమస్తే నమస్తే నమస్తే నమో నమ యాదేవి సర్వభూ నమస్తే నమ అని అలా చెప్తూ చెప్తూ చెప్తా కొంతసేపటి ఊగిపోయి వాడు ఆవేశం ఆయన అనేవాడు కూడా ఏమైనా ఆ మంత్రాలు చెప్తా మంత్రాలనే ఒక అభిప్రాయం ఒక శ్లోకాలు కానీ శ్లోకములను మంత్రములుగా స్వీకరిస్తారు పురాణ మంత్రములోనే వేద మంత్రములు కావు ఆ మంత్రాలతో హోమాల్లో వీచేస్తారు పారాయణలో వీచేస్తారు బాగానే ఉంటాయి దాని మీద నేను చెప్పిన వ్యాసమోహత కూడా ఈ మధ్యన ఇట్ ఈజ్ అండర్ గోయింగ్ సర్క్యులేషన్ నేను ఈ దేవి మహాత్మ్యం దీపావళి నాడు ఒక లెక్చర్ చెప్పాను దాన్ని వాళ్ళు మురిసిపోయారు ఆ లెక్చర్కి నేను ఎన్నో దీపావళి నాడు ఎదో చెప్పాలి కాబట్టి చెప్పేసి నా దాన్ని నేను పోయి రెండు నెలలు దీన్ని అవతలి పోయాను కానీ వాళ్ళందరూ మురిసిపోయి దాన్ని ట్రాన్స్క్రైబ్ చేసేసి దాన్ని నా మొహాన్ని పెడితే నేను దాన్ని ఎడిట్ చేసి ఇచ్చాను అది ఇప్పుడు సర్క్యులేట్ అయిపోతుంది ఈ నమస్తే మీదే ఉండాలి వ్యాఖ్యానం అంతా కూడా అలా ఆవేశపెడిపోతారు ఈ ఉపాసనలు ఆరంభంలో బాగానే ఉంటారు మీతో బాగున్నారా కులసాగా ఉన్నారా అని మాట్లాడతారు కాఫీ అవి కూడా కానీ కొంతసేపు అయ్యేప్పటికి ఆవేశంలో పడిపోతారు ఈ రంగం వస్తుంది సరే రంగం అమ్మ బిగినవి ఆవిడ పెంకమ్మ ఏమండి కొంతసేపు అయ్యేపుడుగా పూలకం ఇప్పుడు రంగం అయిపోతుంది రంగం అయిపోతుంది అప్పుడు గోడ కొంచెం ముందుకు జరిపి కట్టాలని చెప్తుంది ఓకే అంతా కూడా మతాన్ని ఎంత భ్రష్టు పట్టించాలో భ్రష్ పట్టించేసి అలా తయారు చేసి పెట్టారు ఏముంది దాంట్లో సారమే ఉంటుంది అక్కడ క్రిస్టియన్ మిషనరీ వచ్చి దీన్ని అంతనే క్రిటిసైజ్ చేసేస్తాడు అది అందరికీ అవును ఎందుకంటే సారం లేకపోతే మతంలో సారమే ఉంటుంది ఈ విధర్మీయులకు మనం లోపుగా ఉన్నాం వాడు ఎంత క్రిటిసైజ్ చేస్తాడో అంత క్రిటిసైజ్ చేస్తాడు కాబట్టిలాగా బ్రహ్మభావాపత్తి అంటే వీడికి బిగిన్విత్ బ్రహ్మ కాదు కానీ కొత్తసేపటికి ఉపాసన బలం చేత బ్రహ్మైపోతారు విజ్ఞానం అంటే ఉపాసన ఆ బ్రహ్మభావాన్ని పొందుక దాన్నే సర్వాత్మభావము అన్నారు అది నిత్యము అంటే కుదరదండి అది ఒకదొక ప్రయత్నం చేహ్మ విజ్ఞానము నిమిత్తముగా తయారైన బ్రహ్మభావమైతే సర్వభావాపత్తి అయితే అది నిత్యం అనుక అది చాలా విరుద్ధమైన మాట అంతకుముందు లేదు ఇప్పుడు వచ్చింది కానీ నిత్యము అది ఎలా ఉదురుతుందని లేదు విరుద్ధము ఇప్పుడు అందరు బిగిన్ విత్ వేరు విష్ణువు వేరు తర్వాత కొంతకాలానికి మీరు వైకుంఠానికి వెళ్ళి విష్ణువుతో సాయుధ్యాన్ని పొందుతారు అంటే ఐక్యం అది నిత్యము ఎలా ఉదురుతుందని లేదు ఏదో కొంతసేపు విష్ణువుతో సాయుధ్యం పొంది మళ్ళీ బయటపడతారు అయినప్పుడు తగ్గినప్పుడు తుమ్మినప్పుడో మీరు కూడా బయటపడతారు బయటపడితే మళ్లీ సెపరేట్ అయిపోతారు మళ్లీ ప్రారంభం మళ్ళీ మీరు భజనాది మళ్ళీ మొదలు పెట్టాల్సి అలాగే రంగం టైప్ లో అనిత్య కర్మఫల తుల్యత ఇచ్చుక్తో దోష నిత్యం కాకపోతే కాకపోయింది అనిత్యమని ఒప్పుకుంటాము అంటే అనిత్యమైతే విద్య కర్మఫలంతో సమానం అయిపోతుంది సర్వాత్మ భావం అనే మోక్షము కర్మఫలము వంటిదే యోగులు సర్వఫలం వంటిదే అయితే ఇంకా అదే పోవచ్చు కదా ఇది ఎందుకు అనే దోషము తప్పనే తప్పలేదు కానీ అయితే మీరెల్లాగా మీరెల్లాగ చెప్తారు దీన్ని మీరెలా పరిష్కారం చేస్తారు సర్వభావాపత్తి నిత్యమని మీరు ఎలా చెప్తారు మేము ఎలా చెప్తామంటే ఇప్పుడే సర్వభావము కలదు ఇప్పుడే మీరు బ్రహ్మయే బ్రహ్మ తనను బ్రహ్మగా తెలుసుకుని బ్రహ్మభావనను పొందినాడు అని చెప్తాను మీరు తెలుసుకోకముందు బ్రహ్మయే తెలుసుకునే ప్రయత్నం చేసుకున్నప్పుడు బ్రహ్మయ్య తెలుసుకున్న తర్వాత కూడా బ్రహ్మయ్యే కాబట్టి బ్రహ్మత్వం నిత్యం అవుతుంది మేము అలా చెప్తాం అని అంటున్నాం అవిద్యాకృత సర్వత్వ నివృత్తి సారీ అవిద్యాకృత అసర్వత్వ నివృత్తించే సర్వభావాపత్తి బ్రహ్మ విద్యాఫలం అన్యసే సపోజ్ నువ్వు తెలుసుకోవు అన్యసే అయితే తెలుసుకో తెలుసుకోవాలి నీకేమనిపిస్తోంది నేను సర్వము అని నీకు అనిపిస్తోందా అనిపించట్లేదు నేను సర్వము నుంచి విడిపోయిన పరిచ్ఛిన్నుడననే నాకు అనిపిస్తోంది దాని పేరే అజ్ఞానం అజ్ఞానము చేత నీకు ఆ సర్వభావము అనుభవానికి రావట్లేదు పరిచ్ఛిన్న భావమే అను అనుభవానికి వస్తుంది కాబట్టి అసర్వత్వము అంటే పరిచ్ఛిన్నత్వము అవిద్య చేత చేయబడినది అజ్ఞానము చేతు చేయబడినది అటువంటి అజ్ఞానము చేతు చేయబడిన పరిచ్ఛిన్నత్వమును తొలగించుట నివృత్తి దానికే సర్వభావాపత్తి అని లేదు సర్వభావము ఎప్పుడూ ఉన్నది కొత్తగా వచ్చినదేమీ కాదు కానీ అనుభవానికి రాకుండగా ఈ పరిచ్ఛన్న భావం అనేది అడ్డొస్తోంది ఎందుకు అంటొస్తుంది ఈ పరిచ్ఛన్న భావం ఎక్కడి నుంచి వచ్చింది అజ్ఞానము చేత చేయబడినా పరిచ్ఛిన్న భావం అజ్ఞానము చేత చేయబడినా అంటే అర్థం కల్పితమైన అని అర్థం దేనినైతే అజ్ఞానంతో చేస్తారో అది యథార్థమైనది కాదు కాబట్టి అజ్ఞానము చేత చేయబడిన అనగా కల్పితమైన పరిచ్ఛిన్న భావమును తోసిపుచ్చి తన యొక్క నిత్య సిద్ధమై ఉన్న సర్వాత్మభావమును మృత్యరుగుతయే మోక్షము అని చెప్పారు అనుకోండి దాంట్లో భంగము లేదు మేము ఆ విషయంగా చెప్తాను నువ్వు అలా తెలుసుకో తెలుసుకుంటే ఏమవుతుంది ఇప్పుడు బ్రహ్మశబ్దానికి బ్రహ్మ కాబోయే పరిచ్ఛిన్న వ్యక్తి అనే అర్థాన్ని కల్పించడము తప్పు బ్రహ్మభావి పురుష కల్పనా వ్యర్థ సహ్మశబ్దానికి అర్థం ఏం చెప్తారంటే బ్రహ్మ కాబోయే పురుషుడు అని అర్థం చెప్తారు అంటే అంటే అర్థం ఏమిటనమాట బ్రహ్మశబ్దానికి ఏమర్థం చెప్పాడో తెలుసుకున్నా వేడు మీరు గమనించారో లేదో బ్రహ్మశబ్దానికి అబ్రహ్మ అని అర్థం చెప్పాడు బ్రహ్మ కాబోయే పురుషుడని అన్నాడు అంటే ఏదో బ్రహ్మశబ్దానికి బ్రహ్మతో సంబంధం పెట్టే అర్థం చెప్పినట్టుగా మీకు అనిపిస్తోంది కానీ కొంచెం లోతుగా చూస్తే బ్రహ్మ కాబోయే పురుషుడా అవునండి అంటే ఇప్పుడు ఏమిటంటారు ఇప్పుడు బ్రహ్మ కాదు అంటే బ్రహ్మ శబ్దానికి ఏమర్థం చెప్పినట్టు అబ్రహ్మ అనర్తుంది తూర్పుకు వెళ్ళరా అంటే పడబడికి వెళ్తున్నట్టుంది అలాంటి అర్థాన్ని భక్తులు ప్రపంచాచార్యులు చెప్పారు శంకరాచార్యులు ఈరోజు ఎవరు చూసిన మరి ఆయన సమయంలో ఆయన ఒక విప్లవ నాయకుడు ఒక విప్లవ విప్లవం అంటే ఇది రక్తపాత రహితమైన విప్లవం భావ విప్లవం శంకరాచార్యులు భావ విప్లవాన్ని తీసుకొచ్చారు అంచేతనే ఆయన కాలంలో జనులు విప్లవాన్ని ఇష్టపడరు జనులు కన్వెన్షనల్ గా ఉంటారు వాళ్ళ మార్పుని ఇష్టపడరు ఎందుకంటే మార్పులో వాళ్ళకు ఉన్నటువంటి భద్రత తొలగిపోతుందేమో అని భయంగా ఉంటారు ఇన్సెక్యూర్ గా ఉంటారు మార్పు వచ్చిందంటే ఇప్పుడున్న భద్రత ఏదో నోన్ డెవిలి పెద్దదైన అన్నోన్ డెవిల్ అన్నట్టుగా ఈ నోన్ డెవిలే కానీ ఇది పోయి ఇంకోటి వస్తుందేమో అదే అన్నో అన్నది ఆ అన్నోన్ డెవిల కంటే ఈ ఉన్ను డెవిలేనాయో అనే ధ్వరంలో ఇన్సెక్యూర్గా ఉంటారు కాబట్టి జనులు విప్లవమును ఎన్నడూ స్వాగతించరు ఈ జనుల స్వాగతంతో సంబంధం లేకుండా ఆయన విప్లవాత్మకమైనటువంటి రచనలను చేసి భావ విప్లవాన్ని తీసుకొచ్చి భక్తులు ప్రపంచాగ్యాన్ని ప్రవేశపెట్టినటువంటి కాలుష్యాన్ని ఈ ద్వైతాద్వైత రూపమైన కాలుష్యం అంటే అద్వైతంలో ద్వైతాన్ని అడల్టరేట్ చేయటం ఆవు నీలో ఏదో కొవ్వును దేన్నో పశువుల యొక్క కొవ్వును కల్తీ చేసిన అద్వైతంలో ద్వైతాన్ని కల్తీ చేసి ద్వైతాద్వైతం అని మీరు మా వాళ్ళే మీరు మా వాళ్ళే మీరు మాకే ఓటు వేయండి మీరు మాకే ఓటు వేయండి అని ఈ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ లాగా ద్వైతము మాదే అద్వైతము మాదే అనేటువంటి ఒక సంతీని భర్త ప్రపంచాచార్యుడు పెట్టాడు ఆయన దుష్టుడేమీ కాదు హీ వాస్ బై సమ్ సమ్ ఒక మూర్ఖత్వంతో డ్రైవ్ అయ్యి అలా పెట్టాడు దానిని శంకరాచార్యుడు సునాత్మికల కింద ఆయన వాళ్ళందరూ ఆ భర్త ప్రపంచ భాష్యాలు చదువుకుంటూ ఉండే అప్పుడు శంకరాచార్యులు వచ్చి మీరు చొదవుతున్న భాష తప్పున మీకు తెలియదు పెట్టదు అంటే పోట పోలక అంటే సరే పోతున్నాను ఆయన వెళ్ళిపోయి లోకం మీద పడి సన్యాసిగా బతికి ఆ భాష్యాలను రచించి భక్తుల ప్రపంచాచార్యులను ఆయన త్రూసుకొచ్చున్నారు విప్లవాత్మక తర్వాత కాలంలో ఏం చేశారు ఆ శంకరాచార్యుల్ని మళ్ళీ ఆర్థడాక్స్ శంకరుల కింద వీళ్ళు ఆయన విప్లవాన్ని వీళ్ళు వీళ్ళు జీర్ణం ఎందుకంటే వీళ్ళకి అభద్రత ఎక్కువ ఇన్సెక్యూరిటీ ఎక్కువ తమ అజ్ఞానంలోనే బ్రతకాలని అనుకుంటారు తప్ప ఇంతటి విప్లవాన్ని వాళ్ళు జీర్ణం చేసుకోలేరు అద్వైతం అనేది చాలా గొప్ప విప్లవం ఇది ఎక్కడ చూసినా ద్వైతం చలామణిలో ఉంటుంది లోకంలో లోక వ్యవహారాలన్నీ ద్వైతంలో నడుస్తూ ఉంటాయి పూజలన్నీ దేవాలయాలు మఠాలు మందిరాలు తీర్థయాత్రలు దానాలు ధర్మాలు అన్ని కూడా ద్వైత వ్యవహారంలో నడుస్తూ ఉంటాయి ఈ ఉపాసకులందరూ కూడా ఆ ద్వైతం పేరుతోటి ఫేక్టరేకి పోతూ సమాజంలో ఉపాసన యొక్క జట్టుని ప్రసారం చేసేస్తూ ఉంటారు ఆ వాతావరణంలో మీరు అద్వైతం అనేప్పటికీ అది విప్లవంగా ఉంటుంది వాళ్ళు చట్టుకోలేరు అంటారు జీర్ణించుకోలేరు అంతే వాళ్ళు ఏం చేశారంటే అలాగనే విడి పెట్టను లేదు మిందనూ లేరు కక్కన లేరు అందుకోసం వాళ్ళు ఏం చేశారంటే ఆ అద్వైతానికి మతం రంగు పులిపేస్తారు అంటే ఏంటంటే అద్వైత మతము ఆయన మతం చేస్తారు అద్వైతం మతం కాదండి అద్వైత మతము అని మతం చేసేస్తారు పతం చేసి దానికి ఒక టెంపుల్ కట్టేశారు కట్టేసి దానికి ఒక లింగము లింగం అంటే చిహ్నము చిహ్నం పెట్టేశారు మున్నడం చేసుకో గట్టిగా అడ్డంగా గేటలు పెట్టవు అదే అద్వైతం అవుతుంది అని దానికి ఒక చిహ్నం పెట్టేశారు చిహ్నం పెట్టేసి దాన్ని ఒక కల్టి తయారు చేసి దాన్ని కాలక్షేపం ద్వైతంలో బతుకుతూ ఊరికే పేరుకి మాత్రం అద్వైతం అవుతుంట కాలక్షేపం చేసుకున్నారు దట్ ఈ సో దే కన్వర్టెడ్ శంకర ఇంత ఆర్థడాక్స్ నేదర్వైతీ నారద్వైతి సిచ్యువేషన్ అలా కన్వర్ట్ చేసి పెట్టారు శంకర విజయములనే గ్రంథముల ద్వారా వాళ్ళు సాధించినటువంటి కలి దోషము ఇది తప్ప మరి ఒకటి లేదు ఆ శంకర విజయములన్నీ కూడా వీళ్ళ యొక్క కపోల కల్పనలు అజ్ఞానులు తమ అజ్ఞానాన్ని శంకరాచారుల మీద వృద్ధి కల్పించినటువంటి కల్పనలు తప్ప వేరే కాదు ఇదంతా మీరు ఎలా చెప్తున్నారంటే మనకి వాక్యాల దృష్ట్యా మీరు నేను చెప్తున్నది మీకు అర్థం అవసరం లేదా బ్రహ్మ విజ్ఞానాదీ సర్వ జంతు బ్రహ్మత్వాత్యమేవా సర్వభావాణ పరమాధ బ్రహ్మ విజ్ఞానం వీళ్ళు కలక్క ముందు కూడా బ్రహ్మజ్ఞానం కలక్క ముందు కూడా సకల ప్రాణులు కేవలం మానవులు మాత్రమే కాదు సకల ప్రాణులు కూడా బ్రహ్మ బ్రహ్మరూపులయ్యే ఉన్నారు కాబట్టి వాళ్ళు బ్రహ్మరూపులే కనుక వాళ్ళ ఎందుకు సర్వాత్మభావము నిత్యముగా సిద్ధమయ్యే ఉన్నది పరమార్థముగా మనందరము కూడా సర్వాత్మభావంలోనే ఉన్నాము పరమార్థంగా ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ దాన్ని మీరు తెలుసుకోవడమే ఆలస్యం కానీ అజ్ఞానం చేత బ్రహ్మ అయి ఉండి అజ్ఞానం చేత అబ్రహ్మత్వాన్ని తన మీద ఆరోపించుకుంటూ ఉంటాడు వాడు రాజకుమారుడు అయి ఉండి అజ్ఞానం చేత తాను బంద్ పొడుదంగా బంధిపొడుతూ అంటే అభిప్రాయం రాజకుమారుడు కాదని ఆ కథలో బంది పొడుదయ్యాడు ఆ కథ ఇంకోలా ఉంటే ఇంకోలా ఉంటాడు ఏదో జనరల్ సర్శన్నాన అనుకుంటున్నాడు తప్ప తాను ఒక దొంగను అనుకుంటున్నాడు తప్ప వాడు అనుకోవటం ఎందుకు అనుకోవటం లేదు అజకుమారుడు అవునా కాదా అవును మరి ఎందుకు అనుకోవట్లేదు